సాయిరామండి గురుగారు ముప్పై నాలుగో శ్లో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిత్యముక్త గుణములు క్రియల చేత విషయ ప్రవర్తనలు భ్రాంతి సంబంధ బాంధవ్యాలు మార్పులు నామ రూపములు మొదలైనది లౌకిక రీతి అంతా కూడా లౌకిక రీతి మనకి తెలిసిందే కదా ఇదంతా చాలా కాలం చర్చిస్తున్నా కదా విషయ ప్రవర్తనలకు స్థితిగతులు ఈ వ్యవహారంలో రెండు రెండు వ్యవహారాలు ఒకటి లౌకిక వ్యవహారం రెండు పారమార్థిక వ్యవహారం ఈ వ్యవహారాలు రెండింటినీ మనం విడనాడాలి ఇంకేంటంటే కర్మ మార్గంలో లౌకికాన్ని విడనాడి పారమార్థకాన్ని కొట్టుకోవాలి మొదట పరిణామం ఇది అంటే కర్మ మార్గంలో పరిణామం చెందకుండానే భక్తి మార్గంలో కానీ లేక యోగ మార్గంలో కానీ లేక జ్ఞాన మార్గంలో కానీ వీటిలో పరిణామానికి సిద్ధపడ్డ పునః మరల కర్మ మార్గంలో ప్రవేశించవలసిన అవసరం ఎర్పడు కారణం ఏంటి ఇందులో ఏమీ లేదని తెలుసుకోవాలి కర్మ మార్గం మొట్టమొదట జ్ఞానపూర్వక కర్మాచరణ ఎప్పుడైతే చేస్తావో అందులో అనుభవింపదగినది ఏమీ లేదు అనే నిర్ణయానికి వస్తాడు జ్ఞాన మార్గంలో కర్మాచరణ చేయకపోతే ఇంకా ఇందులో పొందవలసింది మిగిలి ఉంది అన్న భావన మిగిలిపోతుంది ఇది ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన అంశం నేను అనేక రకాలైనటువంటి మానవ సంబంధాలతో వ్యవహరిస్తున్నా మానవ సంబంధాలన్నీ నేను సంబంధించినవా శరీరానికి సంబంధించినవా అన్న విచారణ జ్ఞాన మార్గంలో చేపట్టకూడదు ట్టబడి ఇవన్నీ శరీరగతమైన సంబంధాలే గాని నేనని చైతన్యానికి ఏ రకమైన పాత్రోచిత సంబంధాలు లేవు చైతన్యం ఏ పాత్రల్ని ధరించడం లేదు ధరిస్తుందని నేను అనుకుంటున్నాను కదా మరి నేను రోజువారీ ఉదయం లేవగాని లేచిన దగ్గర నుంచి నాకు అనేక రకాల మానవ సంబంధాలు కదా కళలో కూడా మానవ సంబంధాలు తోస్తున్నాయి కదా నాకు నా గాఢ నిద్రావస్థలో కూడా నాకు ప్రియమోద ప్రమోదాలు అనుభూతం అవుతున్నాయి కదా నాకు కానీ నేను వ్యక్తీకరించలేకపోవచ్చు కానీ నాకైతే అనుభూతం అవుతున్నాయి కదా అని అన్నాను అనుకో ఈ అనుభూతం అవుతున్నవాడెవడో అనుభవిస్తున్నవాడెవడో వాడు జీవుడు అనుభవానికి సాక్షిగా ఉన్నవాడెవడో అది ఏ అనుభవం అయినా సరే అనుభవం అనేది ఉండాలి అంటే తప్పక వ్యవహారం ఉండాలి వ్యవహారం లేకుండా అనుభవం రాదు అంటే కదలని స్థితిలో ఉన్నవాడికి ఏ అనుభవం లేదు కదిలే వాడికే ఏ అనుభవం అయినా ఉండాలి ఇది గమనించవలసినటువంటి సత్యం అంటే సత్ అన్నటువంటి స్థితి అందు ఏ కథలిగా లేదు సత్తా అన్న స్థితి ఎందు ఏ కదలికలు లేవు అంటే ఏమైందండి చైతన్యం ఘనీభవించింది ఎరుక ఘనీభవించింది జ్ఞానం ఘనీభవించింది చిద్ఘనం సద్ఘనం అన్న ప్రయోగాలను మనం వింటూ ఉంటాం ఆ ఘనం అన్నటువంటి కదలిక లేకుండా ఉంది సరిపోయింది అన్నం చాలేదన్న ఎందుకని అలాగనక ఉంటే మరి మానవులందరికీ పరిణామం ఎలా వస్తుంది సృష్టి ఆది స్థితి అందు పరబ్రహ్మం ఒక్కటే ఉన్నప్పుడు అప్పుడు ఘనంగానే ఉంది అదేం కథలు ఆ కదలకుండా ఉన్న కేవలాత్మ ఆ కదలకుండా ఉన్నటువంటి పరబ్రహ్మము త్రిగుణాత్మకమైనటువంటి విషమత్వం అక్కడేముంది త్రిగుణాలు లేవు లేవంటే ఈక్విలిబ్రియం స్టేటస్లో ఉండే సమత్వ స్థితిలో ఉండే అందుకని కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం ప్రధాన లక్ష్యం నిర్భయానంద స్వామి ప్రధాన బోధన ఏమిటి నైనా నువ్వు సాధించాలి సాక్షిత్వాన్ని సాధించాలి స్వరూప జ్ఞానాన్ని సాధించాలి సమదర్శనం ఉండాలి నేను ఆ సమదర్శనం లేకపోతే నీకు సాధ్యపడ